స్తోత్రం ప్రభా పరిశాని వంద తని గొప్ప జిఎం గల దేడో ప్రభా తను మేము ఆన్లైన్ లో ప్రార్థనలు కూర్చున్నాం ప్రభా మామూరు ఆలకించండి జిఎం గల దేడో ప్రభా వరకు మమ్మల్ని మా కుటుంబాలు కాచి పాపాలని దాన్ని బట్టి వంద నాలుగు తన స్థుతులు ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం నా తని ప్రతి తప్పులు పాపాలన్నీ క్షమించండి జన్మ కర్మ పితల పాపం ప్రతి పాపం ప్రతి శాపాన్ని కొట్టివేదేవా ఏ తర కొట్టివేయండి ఏ తరం నుంచే మాకు రావాల్సిన ఆశీర్వాదం వేసిన నామలో వచ్చిన మీరు సాయం దయచే జం గల నా తని తన నామలో ప్రభావం యొక్క పరిశ్రమ బలంగా మా పైన కుమ్మరించుదేవా ప్రతిరోజు సేవలో మమ్మల్ని బలంగా అభిషేకించి వాడుకున్న తను ఆశిస్తున్న జనం కొరకు మమ్మల్ని వాడుకోదేవా మీరు మాకు సాయం దయచే గల దేడో నా తన్ని తన నామల ప్రభావ ముఖ్యంగా ఎంత మంది బిడ్డలు దూర ప్రాంతంలో ప్రభా సేవ కళ్యాణ్ వాళ్ళందరినీ దీనించి ఆశ్రయించుదేవా ముఖ్యంగా ప్రభావ వాళ్ళ సేవ ఫలింపు శువార్థ ఫలింపు దయచేయండి ప్రభా తను వాళ్ళ రాకపోకలతోడే ఉండండి దేవతల కాబ్దలు దయచేయండి ప్రతిసారి తన ఆటంకాలు వేసి కృష్ణపతల బంధిస్తున్న జీవం గల దేడో ఉన్న తని నామల ప్రభా ప్రతి ఒక్క బిడ్డన తన జనం ప్రభావ కపుల పాపాల ఒప్పుకొని విడిచిపెట్టి మీ వెలుగులోకి రావాలి మార్మల్ సంరక్షణ పొందాలి మీరు సాయం దయచే జీవం గల దేడు నా తన్ని ఎవరికైనా తల్లకుండా సాయం దయచే జీవం గల దేడు ఉన్నతని ఆన్లైన్లో ఎంతమంది బిడ్డల మీద మేము కూడుకున్నాం ప్రతి ఒక్క బిడ్డను తీవించి ఆశ్రయించి వారి ఇరుకులు ఇబ్బంది తీసే శాంత సమాధానమైన కుటుంబాలు దయచే రన్ని ముఖ్యంగా ప్రభా కుటుంబాల్లో ప్రభా ఎంతమంది బిడ్డలకు రక్షణ లేదా రక్షణ మీరు దయచేదేవా పాటల ద్వారా మీరు మాయం పొందని వాక్యం చేత మీరు మాట్లాడబాలి సిద్ధపరిచి ప్రతి బిడ్డ మీరు సిద్ధపరుచుకోవాలని ఏసుక్రీస్తున్నా తండ్రి అమ్మే జీవిత నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసువా నీవు నడుచావు కేరటాలపై నన్ను నడిపించు మోయేసువా జీవిత యాత్రలో నాదు గురి నీగా నీకు సాటీ అబలు వేసువా నీవు నడిచావు పెరటాలపై నన్ను నడిపించుమోసువా నన్ను నడిపించు చుక్క నీ నీవే కదా నీవే కదా నన్ను కాపాడు దుర్గం ీవే కదా నీవే కదా నీదు వాక్యంబు సత్యం బేగా నీదు నిరతం నిరతంబే జీవం బేగా నేను ప్రేమించు మార్గం బెగా నన్ను మోయే మోయసువా నిన్ను ప్రయణించు మార్గం విగా నన్ను నడిపించు మూయేసువా జీవితా యాత్రలో నాది గురు నీ విగ నీకు చాటి అవలు ఏసువా నీవు నడిచావు కెరటాలపై నన్ను నడిపించు మోయేచువా నాకు నిరతంబు మదిలో నా నీ ధ్యానమే నీ ధ్యానమే నేను స్వరమే తినిపించు నీ జ్ఞానమే నీ గానమే నాకు నీ వేగ సర్వస్వము నీదు నామం నాకు కు సర్వేశ్వరుడ నీ వేగా నిందీసు నాకు సర్వేశ్వరుడనీ వేగా నిందస్తు జీవిత యా చలో నాగూరినీ వేగా నీకు సాటీ అవ్వలు వేసువా నీవు నడుచావు కెరటాలపై నన్ను నడిపించుమోసువా నా దుదయం బుణి దివ్య సదనం బెగా సదనం బెగా నీ దుచిత్త యుద గా నాదు హృదయంకింతునా నీదు ఉపకార్యములు ఏసువా వీటి కొరికేమి చెల్లించును నా దుస్తు స్థుతులందుకోయేచువా వీటి కొరికేమి చెల్లింతును నాదు స్థుతులందుకు వేసువా జీవిత చలో నాదు గురు నీ వెగా నీకు సాతీ యరు వేసువా నీవు చావు కెరటాలపై నన్ను నడిపించుమోసువా డు చావుటపై నన్ను నాడు పింఛు మోసనుడు మహోనతుడు సర్వశక్తుడు ఎసు సర్వనతుడు సర్వశక్తుడు ఎసు సర్వనతుడు ఏసే నీకు ఆశ్రయము ఆయన నీకు కోటయగును ీకు ఆశ్రయము ఆయన నీకు కొటయగును దేవుడని నీవు నమ్ముకొనుము దేవుడని నీవు నమ్ముకొనుము ఆయన నీడల విశ్రమింపు ఆయన నీడల విశ్రమింపు మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎసు సర్వనతుడు సర్వశక్తుడు ఎసు సర్వనతుడు వేట కాని ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయును వేట ఊరి నుండి విడిపించును వినాశనం రాకుండా నిన్ను కాయును తన కలతో నిన్నప్పును తో నిన్ను కప్పును కేడము మోయచు నిన్ను కాయును కేడము మోయుచు నిన్ను కాయును మహాగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వనతుడు సర్వశక్తుడు యేసు సర్వనతుడు వెయ్యి మందిని పక్క పదివేలు కుడి పక్క పడగా వెయ్యి మందిని పక్క పడి ఉండగా పదివేలు కుడి పక్క కులి పడగా అపాయము నీకు సంభవింపదు అపాయము నీకు సంభవింపదు ఆ ప్రభువే నీ పక్క నిలుచును ఆ ప్రభువే నీ పక్క నిలుచును మహాగనుడు మహోన్నతుడు సర్వశక్తుడు ఎస్సు సర్వనతుడు సర్వశక్తుడు ఎసు సర్వనతుడు నిధు పదములకు రాయి తగ్లదు దూతలు చేతులతో ఎత్తు కొందరు నిధు పదములకు రాయి తగలదు దూతల చేతులతో ఎత్తు కొందరు ఎసునామ మెరి నీవు నిల్పుము నిలుపు నీకు గణతని చును ఏసే నీకు గణతని చును మహాగణుడు సర్వశక్తుడు ఏసు సర్వన్నతుడు సర్వశక్తుడు ఏసు సర్వనతుడు అలాయ ట్రై చేసుకుందాం స్తోత్రం ప్రభా పరిశోధన నీకు తని గొప్ప వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా నాలోని మీరు వాక్యం మాట్లాడండి మనమల్ని భయపరిచండి మీ కార్యం జరిపించామని ఏ శ్రీ కృష్ణంలోకి నడతండి ఆమె వన్ నాట్ కీర్తనలు నైన్టీన్ వన్ నాట్ సెవెన్ లో నైన్టీన్ కష్టకాలం మందు వారి యహవకు ఆయన వారి ఆపద వారిని విడిపించాను ఆయన తన వాక్కును పంపి బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యహవాకు కృతనాస్తుతులు చెల్లించుదురుగాక వారు కృతనార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక అలలియ దేవుడి ఇక్కడ ఏం చెప్తుండే కష్టకాలం మందు మనము యహవాకు మొర దేవుడు మనల్ని ఆదుకుంటాడంట మన మొరను ఆలకిస్తాడంట మనమైతే దేవుణ్ణి పుట్టుక నుంచి నమ్ముకోలే నేనైతే భయంకరమైన విగ్రాధన ఉండే మా వాళ్ళు విన్నా మనం విన్నా కానీ దేవుడు మమ్మల్ని ప్రేమించి ఎప్పుడైతే రక్షణ ఇచ్చిండో అక్కడ మనం మనము కడగబడిన మనకి ఎన్నో ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు బాధలు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి ఎందుకంటే మనము నిపుణం ఎలా ఇవ్వే అట్లా మనము శ్రమల కొరకే ఈ లోకంలో మనము పుట్టినం కానీ విడిపించే దేవుడు మన ఏస ఉన్నాడనమాట అన్యులైతే బాగా ఏడుస్తుంటారు ఎక్కడెక్కడనో పోతుంటారు డబ్బులు పెరదము ఇంకోటి మనశ్శాంతి ఉండదు ఏం ఉండదు ఇంకోటి వాళ్ళు బాధపడుతూనే ఉంటారు మళ్ళా దేవుని బిడ్డలు ఎవరైతే వాళ్ళకు ఒక అందుబాటులో వాళ్ళకు ఉంటారు వాళ్ళకు శుభార్త చెప్పినప్పుడు వాళ్ళ దేవుని నమ్ముకొని వాళ్ళ కష్టాలు బాధల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు అనమాట అదేవిధంగా మనం కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుపులు ఇబ్బందులు మనం కూడా అనుభవించడం మనం ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి దేవుడు కార్యము చేస్తుండు మనము ఏ విషయంలో భయపడము ఇంకోటి కృంగిపోము జీవం గల దేవుడు మా తోడై ఉన్నాడు మనము మొర మనం ఏం చేస్తాము గట్టిగా ప్రార్థన చేస్తాం ఫాస్టింగ్ ప్రేయర్లు చేస్తాం కన్నీటి ప్రార్థన చేస్తాం ఇంకోటి దేవరాత్రులు మనము అంశం పట్టుకొని ప్రార్థన చేస్తాం ఎప్పుడైతే మనం ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా అట్లా మన నుంచి అన్ని పోతుంటాయనమాట దేవుడు విజయము ఇస్తారు ఏ విషయమైనా ఏ సమస్య అయినా ఏ బాధ అయినా ఏ ఇరుకులైనా ఏ ఇబ్బంది దేవుడు మనకు విడుదల ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు ఇంకోటి ఈ బైబుల్ పవిత్రమైన బైబుల్ అనమాట దేవుని వాక్యం మనకు దేవుని వాక్యం ఎప్పుడైతే బయలుపరచబడుతుందో అప్పుడు మనము ఆ వాక్యం అయితే ప్రార్థన చేసే దేవుడు కార్యము చేస్తాడనమాట మా దగ్గర మా ఏరియాలో అయితే ఏంటంటే మా ఏరియాలో ఎక్కడ బోరు పడలేదు మా ఇంట్లో మీటింగ్ పెట్టుకున్నప్పుడు దేవుడు వాక్యము మాట్లాడినమాట నూట పద్నాలుగులో మాట్లాడిండు దేవుడు ఏమని మాట్లాడిందంటే బండ నుంచి నీళ్ళు ఇస్తానని చెప్పిండు దేవుడు ఇంకోటి చెక్కుముక్కి రాయి చీల్చి నేను వాటర్ ఇస్తాను దేవుడు నాతో మాట్లాడింది అనమాట ఎప్పుడైతే దేవుడు అట్లా నేను అప్పుడు మొదలుపెట్టినా దేవుని మీద విశ్వాసంతో నేను మొదలుపెట్టినా దేవుడు కార్యం చేసిండు బండ చీల్చి దేవుడు ఇచ్చిండు హాఫ్ అవర్ లోనే వాటర్ వచ్చింది కొంచెం కూడా దుమ్ము రేగలేదు ఇంకోటి బండ పగిలి వాటర్ వచ్చింది ఇంకా వాటర్ ఎంత మంచిగా వచ్చిందంటే అంత మంచిగా వచ్చింది ఇంకొకటి అసలు ఎక్కడ కూడా దుమ్ము రేగలేదు అందరూ అన్నారు వాటర్ పడది వేస్ట్ డబ్బులు అన్ని అని అన్నిలు కాబట్టి ఆ విధంగా మాట్లాడ మనం దేవుని బిడ్డలం దేవుని వాక్యం పట్టుకొని దేవుని ప్రార్థన చేసుకున్నాం కాబట్టి మనం గొప్ప విశ్వాసంతో మనము ముందుకు సాగుతాం అనమాట కాబట్టి మనం ఏ విషయంలో అయినా మనము కృంగిపోవడానికి వీళ్ళే దేవుని వాక్యం పట్టుకొని మనం జీవించాలా వాక్యము నెమరవేసుకోవాలా ప్రతిరోజు వాక్యము చదవాలన్నమాట ఎంతమంది బిడ్డలైతే ఎన్నో ఇరుకులతో ఎన్నో ఇబ్బందులతో ఎంతో కష్టాలతోని ఉన్నారు కొందరైతే ఆకలికి అలమటిస్తుంటారు కొందరైతే వేదనలతోని బాధలతో రోగాలతోని బాగా అనుభవిస్తుంటారు ఇంకోటి కొందరైతే అన్యులు ఎక్కడ శివసత్తుల దగ్గర కానీ ఇంకోటి ఎక్కడెక్కడో డబ్బులు మంత్రాలు అవి అని చెప్పి డబ్బులు ఎంతగానో వ్యర్థమో చేసుకుంటారు జీవమైన దేవుడు దగ్గర కొందరికి తెలియదు సువార్త తెలియదు ఇంకోటి ప్రార్థన తెలియదు ఏసుప్రభ అంటే కూడా తెలియదు అలాంటి వాళ్ళ దగ్గరికి మనం దేవుణ్ణి నడిపించాలా మనం ప్రతిరోజు దేవునితో సావాసం చేయాలా దేవునికి అడగాలన్నమాట అలాంటి వారి దగ్గరికి మనం వెళ్ళాల వాళ్ళు ఎవరెవరైతే ఏ గుంటలో పడిపోయి ఉన్నారో వారి కొరకు నశిస్తున్న జనం కొరకు మనం ప్రతిరోజు దేవునితో మనం సావాసం చేయాలి అడగాల దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు కల దర్శనం వల్ల తెలియజేస్తుంటాడు ఇంకోటి మనం తెలియకుండానే మనం ఏం చేస్తున్నాం నైట్లకు అన్నిటి ప్రార్థన చేస్తుంటాం ఇంకోటి మనం పండుకొనే ఉంటాం కానీ మన ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంటది అనుభవం మనందరికీ ఉంటది ఎట్లా మనం దేవునితోని గంటలు గంటలకు సావాసం చేసి ప్రార్థన చేసి మనలో ఉన్న పరిశుధాత్మ మనకు ఎప్పుడు బయలుపరుస్తూనే ఉంటాడు దేవుడు కాబట్టి మనం ఏం చేయాలా ప్రతిరోజు మనం ప్రార్థన సాహసం చేయాలా ఇంకోటి మనం ఎప్పుడైతే మన సంతోషం సమాధానం మేలు పొందుకుంటాం అప్పుడు మనం దేవునికి కృతజ్ఞాస్థృతులు చెల్లిస్తూనే ఉంటాం ఎప్పుడు మనము కృతజ్ఞాస్థుతులు ఏ విషయమైనా మనము ఎందుకంటే మనమైతే పొంది ఉన్నామని మనం గట్టి విశ్వాసంతో మనం చెప్తాం ఎందుకంటే మనం దేవుని బిడ్డలం దేవునితో సాసం చేస్తున్నాం ఎందుకంటే జీవం దేవుడు మనకు కార్యం చేస్తున్న గట్టి విశ్వాసం నమ్మకంతో మనము ఉంటాం కాబట్టి మనం ఏం చేస్తాం ఎప్పుడు దేవునికి తన స్థుతులు చెల్లిస్తూనే ఉంటాం కానీ వినటం వల్ల విశ్వాసము కలుగుతాయి అది కూడా క్రీస్తు మాట వినటం మనకు విశ్వాసము కలుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలా ఎప్పుడు ఎల్లకాలం మనం దేవునితో సావసం చేయాలా మన నోట్లో స్థుతులు ఆరాధన ప్రార్థన మన నోట్లో ఎప్పుడు ఉండాలా మనకు దేవుని యొక్క అభిషేకం ఉంటుంది ఇంకా పరిశుదాత్మ దేవుడు ఉండి మనకు నడిపిస్తుంటాడు ఇంకా ఎంతో మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళ దగ్గర నడిపిస్తాడు సేవలో వాడుకుంటాడు ఇంకా ఆత్మ వరాలతో ఫలాలతో మనల్ని నింపుతాడు ఇంకోటి లోకంలో మనల్ని అపోసులు ఏ విధంగా సేవ చేసిరో అంతకంటే రెట్టింపు సేవ మనం ఈ లోకంలో చేస్తామని బైబిల్లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం దేవుని యొక్క శుభార్త ప్రకటించాలా దేవుని సేవ బలంగా చేయాలా దేవుని కొరకు మనము పాటు జీతం బహుమానం మన పరలోకంలో దేవుడు ఇస్తాడను తీస్తాడనమాట కాబట్టి మనం ఏం చేయాలా ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మనం పట్టుకొని జీవించాలా ఇంకా నెమనం వేసుకోవాలా ప్రతిరోజు బైబుల్ చదవాలా ఇంకో నశిస్తున్న జలం కొరకు మనము కన్నీటి ప్రార్థన చేయాలన్నమాట ఇచ్చిన వాక్యం సాక దేవుడు దీవించిన దాకా పరిశుద్ధ ప్రేమల దేవ కృపల తండ్రి దేవాయశ్యాన్ని కులెక్కల బంధనాలు ప్రభా కృతజ్ఞతాస్పతులు స్తోత కలిలీయ రజ పరిశుద్ధ సర్వ శక్తిమంత్ర సర్వాధికారి నీకే బంధనాలు దేవాయత్స ప్రభ మరి వాక్యం ద్వారా నేను మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందరా ప్రభ దేవాయ ప్రభ కష్టకాలం ప్రతి ఆపదలో మీరు మమ్మల్ని ఎంతో ఆదరించినారు మమ్మల్ని నడిపిస్తున్నారు దాన్ని బట్టి నీకు వందరా ఎన్ని సమస్యలు ఉన్నాయి ఉన్నా కానీ ఏ అబ్బాయి మా దగ్గరికి రాకుండా ప్రభ నీ మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు లెక్కలేని వందరా ప్రభ దేవా నీకేస్తూ ఉత్తమ్ నా తండ్రి మరి తన లైఫ్ లో ప్రభ ఎంతో అద్భుత రాచకాలు జరిగించిన ప్రభా ఆ సిస్టర్ జీవితం మంజుల సిస్టర్ జీవితంలో ప్రభా దాన్ని బట్టి నీకు వందరా ప్రభా ఆ బిడ్డ సాక్షిని పంచుకున్న ప్రభా ఆ సాక్షిని బట్టి నీకు లెక్కలేని వందరా ప్రభ దేవాయించే ప్రభా తను నీ పట్ల ప్రభ ఎలా ఆధారపడి నలుచుకుంటున్నో ప్రభావ తన ద్వారా అనేక ఆత్మలు వచ్చేలాగా ప్రభ మీరు సహాయం అదే రీతిగా ప్రభా మరి భిన్న వాక్యాన్ని కూడా ప్రభా మారుద ఫలింపదయించమని ప్రార్థిస్తుంది తండి ప్రతి వాక్యాన్ని కూడా ప్రభ మేము పరిశీలించాలా దాని లోతైన మర్మాము ఇంకా తెలుసుకోవాలా ప్రభా మాకు ఆశక్తిని దయచేయమని ప్రార్థిస్తుందండి అదే రీతిగా ప్రభా మరి బండ నుంచి ప్రభా నీళ్ళు ఇచ్చిన దేవరో రాయి నుంచి ప్రభా జీవ ప్రభా పార నింపిన ప్రభా దాన్ని వందరా ప్రభా దేవాయచ ప్రభా ఎవ్రీడే ప్రభా వాక్యాన్ని మేము ధ్యానించేలా ప్రతి వాక్యని మా రీత్యా పలకెళ్ల పడిన మేము ప్రభా దేవాయ ప్రభా రాబోయే ప్రభా ఎక్కువ సేవ చేస్తారని సెలవిచ్చిన దేవరో ప్రభా ప్రభా మరి యొక్క పిలుపుని యొక్క ఇచ్చిన ఏర్పాటుని ప్రభావ మేము నిశ్చయం చేసుకుని మీరు మాకు సహాయపడండి ప్రభా దివా ఎల్లప్పుడూ నీ యొక్క పరిశుద్ధాత్మ మాకు తోడయ్యుండి నడిపించుకుని ప్రార్థిస్తాం ప్రభా దేవ నీ యొక్క ఆత్మ ఉంటేనే ఇవన్నీ మేము చేయగలుగుతాం ప్రభా నీ యొక్క ఆత్మ మాలో లేకపోతే ప్రభావ మేమేం చేయలేం ప్రభా అందుకే ప్రభా మేము ఎక్కడ మోచపోవద్దు ప్రభా కాబట్టి ప్రభ నీ యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపుదా ఇచ్చేయమని ప్రార్థిస్తుంది దేవ నీకేస్తానంటే దేవా ప్రభా మరి ప్రతి బ్రదర్స్ సిస్టర్స్ వాళ్ళ సేవ జీవితంలో ఫలిపరితం దయచేయండి ప్రభావ వారిని దీవించండి వారిని నింపని ప్రభా ఇంకా అభిషేకించి ప్రభా సేవలు వాడుకోండి ప్రభా దేవాయ ప్రభ మరి ఆదిలాబాద్ ఆ యొక్క ఏరియాకి ప్రభా మరి అన్న వాళ్ళ ప్రకటన చేయడానికి వెళ్ళినారు కాబట్టి ప్రభ మరి వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరే తోడైనా అర్పించండి ప్రభా ఈ యొక్క దూతల్ని కాపుదలగా దయచేయండి దేవాయత్స ప్రభ వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో ప్రతి ఒక్క అక్కడున్న ప్రతి స్థలం కూడా ప్రభావ సమాధానం కలిగిన గా కోమే దేవ యజ్ ప్రభ వారి వెళ్ళాలి ప్రభా అనేకులకు ప్రభా నీ సత్యాన్ని ప్రకటింపచేయాలి ప్రభా ఎంతో మంది ప్రభా మరి రకరకాల రోగాల చేత వాటి నుంచి ప్రభావ పీడింపబడుతున్న ప్రభావ ఆ యొక్క ఆత్మలన్నీ కూడా ప్రభా యజుక నామంలో విడుదల పొందిన గా వారి జీవితంలో అద్భుత అలాచకాలు జరిగించండి ప్రతి ఒక్కరు కూడా ప్రభా అక్కడున్న ప్రతి ప్రజలు కూడా వారి నోటి నుంచి వారి పాపక్షేమ పను వాళ్ళు మారుమర్చి పొందాలా ఈ చుకృష్ణ నామంలో రక్షణ తీసుకోవాలి ప్రభా దేవా ప్రభా గు అద్భుత లాచకాలు జరిగించండి ప్రభా ఈ యొక్క బ్రదర్ ద్వారా ప్రభా వారి కుటుంబాలను కూడా మీరు దేవ వారి కుటుంబానికి నీ యొక్క రక్షణ కవచం వేసి పెట్టండి దేవాయప్రభ వారి కుటుంబాన్ని దీవించండి ఆశ్రం నింపండి ప్రభావ దేవాయ ప్రభా వారి జీవితంలో అద్భుత లాచకాలు జరిగించి ప్రభా నీ నామానికి మేమ తెచ్చుకుని ప్రభావ మరి తిరిగి వచ్చేంత వరకు కూడా ప్రభా నీ రెక్కల కింద భద్రపరచుకొని యొక్క దూతల్ని కాపుదలకు దాయించండి వారి కూడా ప్రభ నీ యొక్క పరిశుద్ధతను ముద్రించి ప్రభ ప్రతి ఒక్క బిడంగా కూడా ప్రభా పరిశుద్ధతలు ముద్రించుకోమని ప్రార్థిస్తుంటండి దేవ నీకే స్తోత్రం నీకు వెళ్ళతండి దివ నీ రాఖడి ఎంతో సమీపంలో ఉందని సెలవిచ్చిన దేవుడు ప్రభ కాబట్టి ప్రభ నీ యొక్క పనిలో ప్రభా మేము నిఘ్నమైపోవాలి ప్రభా దేవ ధాన్యాలు మూడు పూటలు ప్రాధాన్యం చేసిన ప్రభా కనీసమయం ఫోర్ టైమ్స్ అని ప్రార్థన చేసేలాగా మాకు మనసుని అగ్ని అభిషేకం మాకు దయించమని ప్రార్థిస్తుంది దేవ మరి మీద మాకు సహా దని మరి నీ యొక్క రాకరికి ప్రతిబిడం సిద్ధపరచుకోమని ప్రార్థిస్తుంది పశ్చయం గల దేవుడు ప్రభావ ఈరోజు వాక్యం చేత మీరు మాట్లాడడానికి వంద నాలుగు తన అస్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి అవునండి మీ వాక్యం బయలుపరిచి ప్రభావ ఎన్నో తండ్రి కష్టాలు బాధలు వేదలు ఇరుపులు ఇబ్బందులు తీసేసిన దేవుడు ప్రభావ అవును మీ యొక్క వాక్యం నాదండి మేము ప్రతిరోజు నెమ్మరు వేసుకోవాలా మర్చిపోవడానికి వీళ్ళేది జ్ఞాపక శక్తిని మాకు దయచేయండి ప్రతిరోజు మేము బైబుల్ చదవాలా మీతో సావాసం చేయాలా నశిస్తున్న జనం కొరకు ప్రభావ మేము కన్నీటి ప్రార్థన చేయాలా దేవ మీరు మాకు సాయం దయచేయి జీవం గల దేవుడు ప్రభా ఈ క్షణం వరకు మమ్మల్ని మా కుటుంబాలు కాచిక పని విధానం బట్టి వందనాలు ప్రభావం దూర ప్రాంతాలు ప్రభావం వాళ్ళందరూ సేవకి వెళ్ళిన ప్రభావ ప్రభావ వాళ్ళ సేవ ఫలింపు దయచేయండి స్వార్థ ఫలింపు దాయి దేవతల కాపుల దాని తన్ని ప్రతి స్థలం ప్రభ నీ స్వాధీనం పెట్టుకునే దేవా మీరు సాయం దైచే జీవం గల దేడు ప్రభా అడుగు జనంగా స్వాస్థంగా ఇస్తాన దేడో ప్రభ జనాలను స్వాతంగా మీరు ఇవ్వండి ప్రభ ప్రతి ఒక్క బిడ్డ రక్షణ పొందాలా వాళ్ళ తప్పులు పాపలను ఒప్పుకొని విడిచిపెట్టాలా మీరు సాయం దైచే జీవం గల దేడు ప్రభావ ముఖ్యాలను నా తన్ని కాచి కాపాడ రెక్కల కింద భద్రపరుచుకో ప్రతి ఏరియాలో ఉన్న చిక చిక వేసిన పతల బంధిసిన ప్రతి దూరాత్మ సైతాన ఏసుక్రీసిన పతలకు బంధిస్తున్న జీవం గల దేడో నా తని ప్రతి అటు ఆటను కూల్చొని సైతానికి బంధించు బిడ్డల నా తని క్షేమ ప్రయాణం దాని ఎవరికి నా అనారోగ్యం కాకుండా సాయం దయచే అభిషేకించి వాడుకోదేవా రాకపోకలతోడే ఉండండి ప్రభావ వాళ్ళ క్షేమ ప్రయాణం దండి కావాల్సిన అక్కలు మేములో ఎండ దెబ్బ కలకుండా సాయం దయచే జీఎం గల దేడో నా తని ప్రతి ఒక్క విడత పాలని ఒప్పు ార్మల్ శ్రీక్షణ పొందాలా సర్వసత్యంలో ఉండాలా దేవా మీరు సాయం దయచే జం గల దేడు నా తండి ఈ ఆన్లైన్ లో ఎంతమంది బిడ్డల మీతో కోరుకునే సైతానికి బంధించి సంతోషం సమాధానం పొందుకునే కృపణ దయచేదేవా అద్వయం గల ఏడు నా తండి తని జనం మమ్మల్ని వాడుకోదేవా మీరు వర్షాత్మ బలంగా మా పైన ప్రతిరోజుకు మరించి మీరు మాకు సాయం ఆశ్చర్య కాలం జరిపించి ప్రతి బిడ్డను మీరు ఆకర్షితపరుచుకోమని కృష్ణ రామాయణ మా నాత ఏసు ప్రభావ రక్తమే జయం వేసున అమ్మే రక్తం సంపూర్ణ విజయం అభావాది క్రియలు నాశనం తండ్రి నీ కార్యం నిరంతరం జయం జయం జయం తండ్రి